సంకీర్తనసి అదివో చూడరో ఆదివపురుషుని పెదయౌభము మీది పెను సింహము వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు కదిసి కానగలేని ఘనసింహము మెచ్చి మెచ్చి చూడరో మితిమీరిన ఎట్టి చిచ్చర కంటితోడి జిగింహము తచ్చిన వారిధిలోన తరుణి గౌగిటజేర్చి నచ్చిన గోళ్ళ శ్రీనరసింహము బింకమున చూడరో పిరుతియక నేడు అంకపు ధనుజ సంహారసింహము వెంకటనగముపై వేదాచలముపై కింకలేక వడివరిగిన సింహము